పరిశుద్ధ పరిశుద్ధాలు ప్రేమ అక్కడికి నా కృపగల నా ప్రియ పల్లెక తండీ వేసు ప్రభా నీకు కోట్ల స్థితుల స్తోత్రాలు ప్రభా యోగ్యతర మమ్మల్ని సజీవులెక్కలు వచ్చినందుకే నీకు వేళ కోట్ల స్థుతులు స్తోత్రాలు ప్రభావ ఎదుగుతండి ఉదయం నుండి ఇప్పటి కాచి కాపాడు ప్రభా మీ రెక్కల చట్టం భద్రపరిచినందుకై నీకు వేలాది కోట్ల స్థితులు స్తోత్రాలు ప్రభావ ఇదిగోతండి ఎక్కడిద్దరు ముగ్గురు మీ నామాన్ని కూడి ఉంటారో అక్కడ మీరు ఉంటా ప్రభా మా మధ్యలో సంచరిస్తున్న దేవా నీకు వేలాది కోట్లాది స్థుతులు స్తోత్రాలు ప్రభా ఇదిగోతండి చిన్న మందుగా ఇక్కడ కూడుకున్నాం ప్రభా ఇదిగోతండి ఈ వర్షం పంతంట్లో మీరే తోడండి ప్రభా పాటతో మాయం పచ్చుకోండి వాక్యం ద్వారా మాట్లాడండి గద్దించండి ఇదిగోతండి మాలో ఏమైనా ఆయాస మార్గాలు ఉంటే చూపించుకొని చూపించండి ప్రభావ ఒప్పుకొని ఉడిచిట్టే కృపను దయచేయండి వేసే ప్రభా ఆదరించండి కనికరించండి జాలి చూపించండి వేసే ప్రభా అలాగే ప్రతి దినం ప్రార్థన చేస్తున్న విజ్ఞాపన అంశాలకి జవాబు దాచండి ప్రభావ వాళ్ళ జీవితంలో గొప్ప రక్షణ కార్యం జరిగించండి ప్రభావ వాళ్ళు ఒక దినాన్ని వచ్చే ప్రభావ ఈ సాక్ష్యం పంచుకోవాలి సుప్రభ వాళ్ళ జీవితంలో మీరే నూతన జరిపించండి ఏ సుప్రభ ఆ కలు మీరు పొందిన గాయ స్వస్థం ప్రభా ఈ గాయపడ్డస్థంతో ముట్టండి స్వస్థపరచండి సుప్రభ స్వస్థపరచు యోహం నేనన్నా ఏ సుప్రభ ఇదిగో తండ్రి వాక్యం ద్వారా మాట్లాడిన పాటతో మైంపరచుకోండి విజ్ఞాపన అంశాలన్నిటికీ జవాబు దాచండి సుప్రభ ఇదిగోతండి ఏసు ప్రభా మీరే తోడండి ఆది నుండి అంత వరకు మీరే తోడండి ఇదిగోతండి వచ్చిన పెట్టడం ప్రతి ఒక్క బిడ్డని ప్రభావ మీరే చూడండి ఆశీర్వదించండి ప్రభా ఇదిగోతండి వాళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు జరిపించండి మంచి ఆరోగ్యం తయారు చేయండి ఏసుప్రభ అలాగే రాలేని త్వరగా నడిపించండి ఏసూ ప్రభా ఏసు ప్రభా ఆటంక పరిస్థితులు ప్రత్యేక సైతాంతరాత్మ అంతకల్ని ఏసికిస్తున్నాం వాళ్ళు పారదరు వెళ్తున్న ప్రభావ అక్కడిని పనులకు శాంతి సమాధానం కలుగును కాక ఇదిగోతండి ఏసుప్రభ ఈ వర్షం అంతట్లో మీరే తోడుండమని మీ కృపగానే కోరుకుంటూ మీ ముందున్న సమయానంతా మీ చేతికి అప్పచెప్పుకుంటూ ఏ శాస్త పశుధనలు అడిగిపెడుకున్నాం ప్రీతండి ఆమె థ్యాంక్ యూ నా కొండ కొట్ట నీవే నా దాగు చోటు నీవే నా ఉన్నత దుర్గము నీవే నా ఏ సయ్యా నా కొండ కోట నీవే నా దాగు చోటు నీవే నా ఉన్నత దుర్గము నీవే నా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా నా కొండ కోట నీవే నా దాగు చోటు నీవే నా ఉన్నత దుర్గము నీవే నాయే నా కొండ కోట నీవే నా దాగు చోటు నీవే నా ఉన్నత దుర్గము నీవే నాయ సైయా ఆపత్కాల మందు ఆదు దేవుడవు కష్ట నష్ట మందు కణికరించే దేవుడవు ఆపత్కాల మందు దేవుడవు కష్ట అణికరించే దేవుడవు ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా నా కొండ కొట్ట నీవే నా దాగు నా ఉన్నత దుర్గము నీవే నా ఏ సయ్యాం నా కొండ కొట్ట నీవే నా దాగు చోటు నీవే నా ఉన్నత దుర్గము నీవే నా ఏ సయ్యా సింహ బోనల దాని ఏలు తేవుడవు నీవేం సింహం నోలను మూసిన తేవుడవు నీవే సింహం నోలను మూసినా తేవుడవు నీవే ఏ సయ్యా ఏ యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా నాకొండకొట నీవే నదగుచొట్టు నీవే నా ఉన్నత దుర్గము నీవే నా యేసయ్యా నాకొండకొట నీవే నదగుచొట్టు నీవే నా ఉన్నత దుర్గము నీవే నా యేసయ్యా థాంక్స్ అక్క థాంక్యూ అక్క Praise the Lord. Thank you, sister. Today, we will be able to share John's brother. Brother, share it with you. Do you have any questions? Do you have a little? Yes, sir. Do you have a little? I have a little bit. Okay. I have a little bit. How do you have a problem with recording? I have a little bit. How do you have a little bit? కొంచెం పర్వలేదు రెండో రాజులు రెండో అధ్యాయం రెండో వచ్చిన చూసుకుందాం ఇక్కడ చాలా పాలలు చేసుకుందాం ఫస్ట్ మూసుకొని సోదరం పదిహేను పది నుంచి ఇక్కడ వాకి మాట్లాడేసిపోవడం అందుకే నీ గుర్ర వాడుకొని వేసిపోయి వాకి సత గ్రహించాలా నన్ను పట్టుకొని రవలేసిపోవా అంటే సిద్ధపరచాలా మీరే మనకు సాయం వచ్చేసి నిన్న వారికి తెచ్చింది కోర్సు అమ్మాయి చదువుతారా ఎవరన్నా రెండవ అధ్యాయం రెండవ వచ్చిన చదువుతున్నారు ఇంకో రాజులు రెండో అధ్యాయం రెండవ వచ్చిన చూస్తున్నారు ఇక్కడ ఏంటంటే మనం చెప్పాల్సిన వచ్చటం ఏంటంటే ఇక్కడ ఎలిషా కోసం మాట్లాడాల్సింది ఇక్కడ ఏవి ఏమడి ఎలిష్షా ఉంటాడు అనమాట ఆయన ఇప్పుడు ఏదైనా కావాలంటే ఎంత ఇప్పయాలి ఎంత అది చేసుకోవాలి ఆయన ఎన్నో మాట్లాడిట్టు అసలు వాల్యూ ఇస్తాడు కూడా తెలియదు అలాంటిది ఈయన చూడు దేవుని శక్తిని పొందుకోవడానికి ఆయన ఎంబరి ఆయన రోషం అలా తెలుసా తెలిసిన అసలు రోషం రాదు వదిలిపోవడం అసలు నుంచి కొనే ఉండే ఏదైనా మనం పొందుకోవాలంటే దేని దగ్గర బదిలాడై పొందుకోవాలి కానీ డిమాండ్ చేసిన దగ్గర అసలు రానే రావు దగ్గర రోషం ఉంటే మనం పొందుకోలేము అసలు నా దగ్గర దేవుని నమ్ముకున్నప్పుడు తగ్గింపు ఉండాలి ప్రేమ ఉండాలి జాలి ఉండాలి ముఖ్యంగా తగ్గింపు ఉండాలి ఖచ్చితంగా తగ్గింపు లేకపోతే ఏం చేయలేం మనం ఇక్కడ చూడండి ఎన్ని ఎన్నిసార్లు ఇక్కడ పోమంటే ఏలియా ఏలియా నువ్వు నా దగ్గర నుంచి అసలు ఆయన బోన్ ఏడు తెలుసా చదువుతారా చూసుకుందాం మనం అన్నా రెండు రాజులు రెండు అధ్యాయం రెండో వచనం కదన్నా రెండో వచ్చినం అవునవును లియావ నన్ను బేతేలకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు కనుక నీవు దయచేసి ఇక్కడ నుండిమ్మని ఎలిషాతో అనిను ఎలిషా యహోవ జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడువనని చూడగా వారిద్దరునకు ప్రయాణము చేసిరి నువ్వు రాకున్నావు విమ్మడి అంటున్నాయండి నాకు రాకు అంటే ఆయన ఏమంటున్నావా నా జీవం నీ జీవంతోడు ఏవో జీవంతోడు నేను నేను విడిచిపెట్టి పోను అంటున్నాను ఎందుకు అని అంటున్నాడు నేను ఎన దగ్గర నుంచి ఏమో కోరుతున్నాయన ఏలియ దగ్గర నుంచి ఏమో కావాలని ఏం కావాలి దేవుని ప్రవరు దేవుని ఇప్పుడు ఆయన ఎట్లా పాడన చేస్తుండే ఆయన అట్లా దేవుని దగ్గర ఆడుకుంటుండడు ఆయన దేవుని ఆయనకి ఎట్లా తోడున్నాడు నేను చేసా కూడా నాకు అట్లా ఆశ కావాలి నేను చేసా నాకు కూడా దేవుని మాట వినాలి నాకు వెంటర్ అంటే ఎట్లా చేస్తుంది మనం ఎట్లా వాళ్ళకి తేడా మనకి తేడా ఏమైనా ఉందా వాళ్ళు చేసే విధానికి మనం చేసే విధానికి మన తేడా ఉందా ఇవన్నీ చూసి నన్ను వెంబడి ఉండి ఎలిసా ఎంబడుండి ఎలియా ఎలి ఎంబడి అన్ని చూసి టైం టు టైం అన్ని ఏమంటారు దాన్ని అబ్జర్వ్ చేసిండి అబ్జర్వ్ చేసి ప్రతిదాన్ని ఆయన గుర్తుపెట్టుకొని ఎందుకు వెంబడిస్తుండు ఈయన ఎప్పటికైనా సరే నాకు ఈయన నుంచి నాకు ఏమన్నా వస్తుంది ఈయన చేస్తే ఏమన్నా అవుతుంది చూడండి ఆయన ఏం పైసలు అడుగుతలేదని ఏం అడుగుతలేదు పవరు దేవీ దగ్గర ఉన్న పవర్ ఎలిషా దగ్గర ఉంది ఆ పవర్ కూడా ఈ కూడా ఆయన చూడండి ఎన్నిసార్లు పోన్నా పోనే ఉంటాయి తెలుసా ఆయన ఆయన పోడు కానీ ఇంకెన్ని మాటలు అవచ్చు ఆయన ఎలిషాని ఏది ఎన్ని మాటలు అవచ్చు ఇంకా ఇక్కడ రాసిలేవు కానీ ఎన్నో తెలుసా ఎలియకు మస రోషం వస్తుంది రోషం చాలా ఉంటుంది ఆయనకి కానీ ఇక్కడ చూడండి అవి రాగనే లేడు కదా ఎట్లంటే నువ్వు పోయి ఇక్కనే ఇక్కడి నుంచి పో నేను పోతున్నా వేరే ఊరికంటే నేను పోనేమోని ఉంటున్నాను వెంబడిస్తూనే ఉంటున్నాయండి తీసుకొచ్చే అంత వరకు వెంబడిస్తూనే ఉంటున్నాయండి కదా మనకు కూడా ఆశ ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకు విడవల ఇస్తాడు మనకు పొందుకోవాలనుకుంటే ఖచ్చితంగా దేవుడు మనకు తన అగ్ని మనపై కుమ్మరిస్తాడు ఖచ్చితంగా ఏదో మనం మన పేర్లు ఊసుకోకుండా టైం పాస్ టైం పాస్ అగడగడు పాడని వేసి ఆత్ర మాత్రం పాడని వేసి వెళ్తే మనకు దేవుని పవర్ రాదు ఇతరులపై అర్థమే కాదు ఇతరులు ఎట్లా పాడన చేస్తున్నారు వాళ్ళకి ఇట్లా విడుదల ఎట్లా వస్తుంది మనకు విడుదల ఎట్లా వస్తలేదు అని మనకు అర్థంగానే అవసరం ముఖ్యంగా దేవుని దగ్గర ఈ ఎనిస కూడా దేవుని గడుపుతున్నాడు ఎనిస దగ్గర కూడా గడుపుతున్నాడు ఆయన ఉట్టిన గడిపో మరి అని అన్ని క్షణం ఆయన ఎంబడు ఉంటుండూ తెలియబడు ఉంటూ అన్ని ఆయన ఎట్లా చేస్తుంది పాడన ఆయన ఏమేమి చేస్తుండో అన్ని ఆయన పాటిస్తూ అన్ని చేసుకుంటా లైన్ టు లైన్ ఆయన మూనే తెలుసు అందుకేనా వదిలిపెట్టు పోతలే ఆయన ఎందుకు గుర్తులేవంటే కింద అంటాడు ఒక మాట అంటాడు ఆయన నా గురువు రెండంతల పవర్ కావాలి ఎప్పుడైతేనే నేను వదిలిపెడతాను అంటే ఆయన కూడా అది సాధ్యం కానీ తెలుసు ఆయన ఎట్లా జస్ట్ కింద చూస్తే తెలుసు మనకి చదవచ్చు ఉన్న ప్రవక్తలు వచ్చి నేను యోహోవా నీ యుద్ధ నుండి నీ గురువును తీసుకోవని నీగుదువా అని ఎలిసా అతడు నేను ఊరకుండు ఆయన అన్ని తెలుసు అందుకే ఇక్కడ ఆగాస్తాను ఆయన గెలుచు ఎలిషా గెలుచు ఎప్పుడు ఎక్కడ ఊతడు దేవుడు ఆయన తెలుసు కాబట్టి ఏ టైంలో సైతుడు ఉన్నప్పుడే మనం జాగ్రత్త ఉన్నప్పుడే మనం వాక్యాలు మనం హృదయంలో భద్రపరచుకోవాలి అన్న చెప్తాను ఉంటాడు ఎప్పుడు ముచ్చాట చంద్రశేఖరణ ఏమంటారంటే అన్ని మనం భద్రపరుచుకోవాలి ఎన్ని అన్ని మనం జాగ్రత్త పెట్టుకోవాలి టైం ఎప్పుడు వస్తుందో ఎట్లా వస్తుందో తెలియదు మనకు బైబుల్ కూడా ఉండే అవకాశం కూడా లేదని అంటనే ఉంటారు అన్న బైబుల్ కూడా దొరికే అవకాశం ఉండదంట మనం ఏం చేయాలి ఇల్లు దిసే చెప్పాల్సి వస్తుంది ఇల్ల దిశ కాబట్టి మనం గుడ్డు పెట్టుకుంటేనే ఖచ్చితంగా మనం చెప్పగలుగుతాం ఆయన ప్రాథమ ఎట్లా చేయమంటుండు అన్న ఎట్లా వాక్యం చదవమంటుండు ఎట్లా చెప్పాలి ఇతరులకు ఎట్లా ఏ భాషలు చెప్తే అర్థమవుతుంది ఏ ప్రేమతో చెప్తే అర్థమవుతుంది కదా ఇక్కడ చూడండి అన్ని చూస్తున్నాయి ఆయన ఎనిష అన్ని చూసుకుంటా నువ్వు ఇక్కడనే ఉండు నిన్ను నేను వేరే దగ్గరికి వెళ్ళిపోతానంటే దాని శిష్యులు కూడా తెలుసు అర్థమైపోయినాయి ఏదో వెళ్ళిపోతాడని కానీ ఆయన కూడా తెలుసు ఎల్సా కూడా తెలుసు కానీ పొద్దు పెడతాడు ఆయన నేను వెళ్ళిపోతానని నువ్వు ఇక్కడ వెళ్ళిపోను నువ్వు ఇక్కడ ఆయన ఘోషం ఉంటే వెళ్ళిపోవచ్చు ఆయన ఆయన తగ్గించుకున్నాడు అక్కడ తగ్గించుకోని ఎన్నిసార్లు అయిస్తుంది పోను నువ్వు వెళ్ళిపోవంటే పోతంలో తెలుసు ఏం కావాలి ఆయనకి ఆయన పవర్ కావాలి ఇప్పుడు పలాని బ్రదర్ నాకు ఆడన చేస్తే విడుదలవుతుంది అని ఎట్లా ఈ ఎలిస కూడా ఎలియ దగ్గర ఏదో ఒకటి పొందుకోవాలి ఆయన పవర్ పొందుకోవాలి పోయేటప్పుడు ఆయన నాకు ఇచ్చిపోతాడేదన్నా ఎట్లా ఇచ్చిపోతాడు ఏమి ఇలా జస్ట్ ఒకటి దుప్పటి ఒకటే ఇస్తాడు ఆయన ఏమన్నా ఇచ్చింది ఆయన మీరు నెట్టి మీద ఏమన్నా చేయడు ఆడం ఇస్తున్నా చేయలేడు నమ్మకం అంతే విశ్వాసం అందరికి తెలుసు ఆయన కూడా తెలుసు ఈయన వెళ్ళిపోతున్న దగ్గర నుంచి ఈయన ఎప్పుడైతే వెళ్ళిపోతాడు పూర్వం అన్ని దగ్గర పొందుకోవాలి నేను దగ్గరికి వెళ్ళి అన్ని ఎట్ల చెప్తుండ్రుడు ఎట్ల దేవిని అడుగుతుంది దేవుని పవర్ ఎట్ల ముందుకుతుండు దేవితో నేను ఎట్లా సంభాషిస్తుడు ప్రారంభ విధంగా కానీ ఏదైనా సరే భాషల విధంగా ఎట్లా సంభాషిస్తుండీ ఆయన అబ్జర్వ్ చేసింది కాబట్టి ఎప్పుడు కానీ నచ్చబెట్టకుండా అన్ని చూచగట్టకుండా మనం భాషలు చెప్పాలంటే ఒక్కరిగా తప్పకుండా పాటిస్తున్నాయని తప్ప అట్లా చేసింది కాబట్టి ఆయన పవర్ ముందుకోగలిగి అక్కడ చదవండి చేస్తారు ఎరుక బొమ్మను సెలవించిన కనుక నీవు దయచేసి ఇక్కడే ఉండమని ఎలిషాతో అనగా అతడు జీవంతోడు మీ జీవంతోడు నేను నిన్ను చూడన కనుక వారిద్దరు ఎరుకో ప్రయాణము చేసిరి ఎరుకోకు ప్రయాణం చేసిరంట చూడండి ఆయన ఎన్నిసార్లు చెప్పినా కూడా తెలుసా నిజంగానే ఆశ ఉండాలి ఆశ ఉంటే ఏమైనా వేస్తాం విశ్వాసం ఉంటే ఏమన్నా పొందుకోగలుగుతాం తెలుసా కదా మరి నీకు ఎన్ని సార్లు అయినా తెలుసా ఎన్ని సార్లు చెప్పొచ్చు నువ్వు కొన్ని చల్లిపో అని ఏలియాకి ఏలియా ఎన్నిసార్లు చెప్పవచ్చు నువ్వు కొన్ని చల్లిపో అని తెలుసా ఆశ ఉండాలి ఆశ ఉంటే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు నువ్వు మధ్యరాత్రి లేచి ప్రావెన్ చేయాలని ఆశ ఉంటే నువ్వు ఖచ్చితంగా లేస్తావు గంటలు గంటలు గడపాలని నువ్వు దగ్గర ఉంటే ఖచ్చితంగా గడుపుతాడు కదా ఎంతమంది కష్టాల ఎంతమంది బాధలు వాళ్ళ బాధలు పంచుకోవాలి వాళ్ళ కష్టాలు పంచుకోవాలంటే కష్టపడడానికి కష్టాలు అనుభవిస్తేనే తెలుస్తుంది అంటారు మనం పాడంలో కూర్చోకపోతే నీకు పవర్ ఎట్లుస్తుంది దేవుడు మరి విధాలు ఎట్లు మనకి కోసం మనం ఎట్లా పాడన్ చేయగలుగుతాం ఈ ఎలిసారికి ఏమైనా తొందర ఉన్నాడా తొందర లేనే అసలు నేను పోమ్మంటే పోతేనే లేడా నేను పోనే పోను అంటున్నాను ఇద్దరు కలిసి ప్రయాణం చేసి పోతేనే వాళ్ళకి ఆశ ఉంటే ఏమైనా జరుగుతుంది ముఖ్యంగా మన దగ్గర ఓపిక చాలా ఉండాలి కలిసం ఓపిక లేకపోతే మనం ఏమీ చేయలేం అభితకాలు ఎన్ని మాటలు ఉన్నాయి ఏం చేసినా మనం అడుగుతున్నాం ఏమి దగ్గర ఏమైతే అడుగుతున్నామో అది పొందుకున్నదాకా మన సహం ఉంటుంది ఒప్పుతో కొందాలి ఐదు అది అని వచ్చిన ప్రవక్తల శిష్యులు గురువు నీ ఇద్దరు నుండి నీ గురువును మన ముందుకు తీసుకొని పోనీ నీ అరుగుదువా సార్ ఏరియాన్ని విడదాను పొమ్మని సజెస్ట్ అన్నాడు ఇది అభివృద్ధి కూడా నేను నిన్ను విడవమని చెప్పగా చెప్ప విడవమని చెప్తాను కనుక వరిద్దరూ ప్రయాణమై ప్రయాణమై సాగిరి అలా చూడండి ఎన్నిసార్లు చెప్పినా ఏం చేసినా ఆయన వదిలిపెడతలే ఆయన నెక్స్ట్ ఆయన పోయేటప్పుడు ఆయన ఏమైనా చేస్తాడేమో ఏమైనా ఇస్తడమేమని ఇస్తాయన దుప్పటి కోసము కదా ఎంత ప్రయత్నం చేసినాడు ఆయన చూస్తే తెలుస్తుంది పోయేటప్పుడు ఆయన మితి మీద ప్రార్థన చేయబెట్టి ప్రారం చేయలేడు ఆయన చూసి అన్ని పాటించాడు పాటించాడు కాబట్టి ఆటోమేటిక్ దేవుడు ఆయనతో కూడా ఆయన పాఠ చేస్తే విన్నాడు నెక్స్ట్ ఆయన వెళ్ళిపోవగానే దుప్పటి తీసుకుంటాడు ఆయన దుప్పటి తీసుకుంటే పవర్ వచ్చేస్తుంది కదా ఈ కాస ఉంటే దేవుడు నీకు ఎట్లయినా సరే వెళ్ళేది అదే ఈ దుప్పట్లో ఏముంది అని చీపేది శేషం ఉంటుంది ఏదో ఒక విధానం మోసకి కర్ర విధానం ఎవరికి ఏదో ఏదో ఒక రకంగా ఏదో ఒక వస్తువు ఇస్తాడు కదా మరి పవర్ ఏముంది అది కర్ర మోస వాడుకుంది కాబట్టి పవర్ వచ్చింది కదా దానికి కర్రలో పవర్ ఉంటుందా దుప్పటి కూడా ఎలిస వాడింది కాబట్టి ఎలియా వాడింది కాబట్టి ఎలిష అది అది కావాలని చెప్పేసి ఆయన వివరంగా దగ్గర వెయిట్ చేసి చేసినా అది తీసుకున్నాకనే ఈయన ఎట్లా చేస్తున్నాడు అంతకన్నా ఎక్కువ చేసి నేను మళ్ళీ ఏమేమి చేసిండో ఎట్లా విడుదల చేసిందో అట్లా చేసి నేను అదే మనం నేర్చుకున్నాం మనం చూసినాం మనం అన్ని విన్నాము చెప్తాయి దానికి విలువ ఉంటది దానికి ఏమన్నా ఫలితం ఉంటుంది ముఖ్యంగా మనం ఏం చేయాలంటే ఓడిపోతే కనిపెట్టుకోవడం చాలా అవసరం ఇంతమంది జనాలు ఉన్నారు ఇంతమంది పబ్లిక్ ఉన్నారు దగ్గర దగ్గర కోట్ల మంది ఉంటారు అంతమంది మన ఒక్కరు పాడడం వినాలంటే చాలా కష్టం అవి వినాలంటే ఎంత మనము ఖచ్చితంగా ప్రారం చేయాలి ఎంత కంటిన్యూగా మనం ప్రారం చేసినా వింటాడు కదా ఒక మనిషికి మనం ఏమైనా కావాలంటే ఒక మనిషిని ఎన్నిసార్లు పతిలాడుతున్నా అవి రాని రావాల్సిన అస్సలు సృష్టికర దగ్గర మనం అడగాలంటే అది దగ్గర మనం మనం పొందుకోవాలంటే ఎట్లా పొందుకుంటాం చెప్పండి పతి విలాడితేనే పొందుకుంటాం ఆడితేనే పొందుకుంటాం ముఖ్యంగా లేకపోతే మనం ఏమీ చేయలేం వస్తుంది రోజుకి చాలా అవసరం కదా ముఖ్యంగా దేవునము బిడ్డలకు ఊక్క చాలా అవసరం లేదా మనం ఏమి చేయలేం ఓపె లేకపోతే ఏమి చేయలేం అసలు ఏమి కొనుగోలేం కూడా ఆ దుప్పటి తీసుకొని కదా ఆయన దుప్పటి తీసుకొని ఏమేమి కావాలో ఎట్ల వేసిండు అన్ని వేసింది ఆయన ఒకటి చూసి ఒకటి దాటేటప్పుడు ఉండు ఎలిష ఏలియా దుప్ప తీసుకొని సముద్రం మీద కొడితే నది మీద కొడితే నది పాయాలయ్యింది కదా వాళ్ళిద్దరు దాటిపోయేనాక ఆ దుప్పటి తీసుకొని మళ్ళీ ఏం వస్తాడు అదేండి అది మళ్ళీ దాటాలిగిన ఎలిస దాటాలి సేమ్ ఆయన ఎట్లా చేస్తున్నాడు అట్లా అప్పుడు ఎంబడే అది కూడా పయలైపోతుంది దేవుడు ఎలిసకు తోడున్న దేవుడు ఎలియాకు తోడున్న దేవుడు ఎలిషా కూడా తోడున్నట్టు కదా మన గ్రూప్లందరితో మాట్లాడుతున్న దేవుడు మనం ఇంటే మన పార్ద వింటాడు మనం మాట్లాడితే మాకు మనకు ఏం కావాలని ఇస్తాడు అరే వాళ్ళు చేస్తేనే వింటాడు ఏం చేస్తాడు వింటాడో వినడో ఆశ మనకు ఎక్కువ ఇంతడుగు ఆయన ముఖమే రావాలి ఆయన ఎట్లా చేసిండో నడు పాయాలైందో మన నొక్కడప్పుడు కూడా అట్లనేది పాయాలవుతుంది పవర్ వచ్చినట్టే కదా దేవుడు ఆయనకు సేమ్ సేమ్ ఈక్వల్ చూసినట్టు కదా తేడా చూడలేడు అక్కడ అంతా నొక్కో రకంగా చూసి మనం ఎవరైతే పాటిస్తున్నామో ఎవరైతే మనం ఎవరైతే ఆళ్ళక మనం కావాలనుకుంటున్నామో అలా కానీ ఎక్కడ కావాలని కోరుకోవాలంటే దేవుని అయితే పరంగా కాకుండా ఆస్తిపరంగా కాకుండా వేలైతే మాత్రం అరే ఈ బ్రదర్ కన్నా ఎక్కువ ప్రాణం చేయాలి ఈ బ్రదర్ కన్నా ఎక్కువ వాక్యం చెప్పాలి ఈ బ్రదర్ కన్నా ఎక్కువ పాటలు పాడాలి అని ఆశనే ఉండాలి తెలుసు చెప్తూ రే వాళ్ళు చేయంలే అని అనుకునే అనుకోవాలి వాళ్ళకన్నా ఎక్కువ చేయాలని ఉండాలి మనం ఆశక్తి నుంచి ప్రయాణం ఉంటుంది కదా శక్తి నుంచి ప్రయాణం అన్నట్టు ఆశ నుంచి మనం పొందుకోవాలి ఎక్కువ ఎక్కువ పొందుకుంటే ఎక్కువ మనం కదా బయటకి వెళ్తావు అంత పవర్ పోతుంది అన్న మనం చెప్పింది కదా మనకి ఎక్కడెక్కడ వాడతాము అక్కడ అంత పవర్ అయిపోతుంది మళ్ళీ పవర్ పొందుకోవాలంటే ఏం చేయాలి మళ్ళీ దేవుడు చూపిస్తాను ఆడుకోవాలి మళ్ళీ ఏమి చెప్పి మళ్ళీ పొందుకోవాలి పొందుకుంటే మళ్ళీ దేవుడు మనకి ఇస్తూనే ఉంటాడు ఉంటాడు ఇంతగా ఉంటుంది మళ్ళీ మనం బయట యూజ్ చేస్తూనే ఉంటాము వాళ్ళకి పానం చేశా లేకపోతే ఎక్కడ ప్రయాణాలు దేవుడు ఆపాడో లేకపోతే మనం అవుతుంటున్నాం దేవుడు అవతూషాము రకరకాలుగా మనం మాట్లాడే మాట్లాడే విధానం కానీ చేసే పనులు మిస్టేక్ ఏమైనా జరిగితే మళ్ళీ మనం చేయాలి పొందుకోవచ్చు దేవుడిగా నేనేది ఇట్లా చేసినా ఇది ఇట్లా ఏనావాలి ఇట్లా ఏంది డైలీ పొందుకుంటూనే ఉంటేనే అది నీకు తగ్గి పొందుతా ఉంటుంది చూడండి ఒక కుండలో నీళ్ళు మూసి పెడితే అది మురిగిపోతూనే ఉంటాయి తెలుసా అది వాడుతూ ఉంటేనే దానికి వాడతా ఉంటేనే దానికి కొత్త నీళ్ళు వస్తూ ఉంటుంది అందరి నువ్వు అదే నీళ్ళు పోస్సు పెట్టా ఉంటాయి నీళ్లు వస్తుంటే ఫెషి ఉంటాయి అవి నువ్వు దాంట్లో అది అట్లా పోస్ మూత పెడితే ఏముంటుంది ఏం వీలు కావాలంటే పనికిరా కూడా అయిపోయాడు ఆ వీలు వేయని ప్రయోజనం లేదు అసలు అక్కడ మనం ఎట్లయితే మనం మనం బయట మనం తిరుగుతున్నాం కాబట్టి మనము పవర్ మనం నుంచి రిలీజ్ అవుతా ఉంటే మనం పొందుకోవాలని చెప్పింది ఇక్కడ కూడా ఏసా కూడా అట్లే చేసింది ఏ దగ్గర అట్లే చేసింది అన్ని చూసినా అన్ని చేసుకున్నాడు ఆయన ఎట్లయితే వేసిందో నది ఎట్లయితే పాయాలు చేసిండో సేమ్ ఆయన ఒకటే వచ్చి అప్పుడు ఇద్దరు ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ ఒకడే ఒకడే దాటాల అదే దుప్పటి తీసుకొని అది మీద కొట్టిండి మరత పెట్టి కొట్టింది ఆయన అట్లా అదే ఏదో ఒక విధానం ఖర చూపిమంటే కర్ర చూపించాలంటే దాన్ని టచ్ చేయమంటే టచ్ చేయాలంటే అని ఎట్లయితే చెప్పిం ఎట్లయితే ఏషుడు ఎలిసా కూడా అట్లయితే చూసాడు తప్పకుండా ఏషిన్ కాబట్టి ఎట్లా జరిగింది అది పాయాలైంది మళ్ళీ ఆయన దాటిండు మళ్ళీ ఆయన ఎట్ ఎట్లయితే ఏలిసా ఎలిస కూడా అట్లా చేసి సారీ తెలిసే తెలియ ఎట్లయితే ఎక్సల విషయం కదా మన ఆశ ఉంటే మనం ఆలక నుండి ఎప్పుడైనా కావాలని కోరుకోవాలి మనం ఇంకెక్కడ దేవుని విషయంలో ఖచ్చితంగా ఎట్లా ఉండాలి అసలు ఈ ఆస్తులన్నీ ఇప్పుడు గురికి ఆస్తులు ఊరికి రావాలంటే కాదు కానీ ఈ దేవుని ప్రేమ అయితే అందరికీ ఈక్వల్గా వస్తుంది ఎవరు ఎట్లా అట్లా అంతే ఇప్పుడైతే ఇక్కడ ఏమంటారు తక్కడ ఏమి ఉండదు మనకి దేవుని ప్రేమకి తక్కడ ఈ కోళ్లతో ఏమి ఉండదు అట్లా వస్తుంది ఎట్లా తాడైతే అట్లు ఇస్తారు దేవుడు ఏదైతే పక్క ఇవి అందరినీ ఒకే రకం చూసినా అంటున్నాయో ఎవరికి తేడా చూపించలేను అంటున్నాను అందరినీ ఒకే రీతిగా కాబట్టి ఇప్పుడు ఎలిసకు తోడున్న దేవుడు ఎరియాకు తోడున్న దేవుడు ఎలిస కూడా తోడున్నారు కథ తోడున్న దేవుడు మనకు కూడా తోడుంటారు కథ తోడున్న దేవుడు పర్వతలందరికీ తోడున్న దేవుడు మనకు కూడా తోడుంటారు ఎట్లయితే పొందుకొని ఎట్లయితే పనులు చేసి కనుక మనం చేయాలంటాడు శక్తి మించిన ప్రయాణం అంటే ఏమి శక్తి తీసుకోకపోయినా నీకు శక్తి అనిస్తుంది అండి భూమికి నువ్వు ఆశ పడితే నీకు ఎక్కడైనా తీసుకెళ్తాను అని ఆశ లేకపోతే ఎక్కడ తీసుకెళ్ళాడు మన ఇంటి గేట్ కూడా దాటలేదా ఆశ లేకపోతే ఆశ ఉంటేనే పోతాం నువ్వు ప్రయాణం బట్టలు బుట్టలు వేసుకొని బాగా దొరుకుని ఇంట్లో చూస్తాం చూసలే కదా పోతాం పోతనే ప్రయాణం సాగుతూనే ఉంటాడు రెండు విషయం కూడా అంతే నువ్వు అడుగుతా ఉంటే అనిస్తూ ఉంటాడు సేవకి వెళ్తా ఉంటే సేవకి తీసుకెళ్తా తెలిసి ఎట్ల దేశంలో ఎలుగెత్తే ఎట్ల దేశంలో తెలిసి కూడా ఎట్లా చూస్తే మనం ఇంకోటి చూసుకున్నాం అగ్గాయి చూసుకున్నాం మనం ఒకటి అధ్యాయం రెండు నుంచో చూసుకున్నాం ఎన్నో అధ్యాయం ఉన్నాయి ఒకట అధ్యాయం రెండవ సమయం ఇంకా రాలేదు ఏదో మందిరం కట్టుటకు చూడండి ఇక్కడ మనం ఎప్పుడూ నిరాశ ఏమైనా తెలుసా జనరల్ ఏం చేసి చూడండి ఇక్కడ అగ్గై ద్వారా కదా మనం ఏముడు అద్దే ద్వారా మాట్లాడుతుంది సార్ రెండు నుంచి చదవండి అన్నా ఇంకొకసారి చెప్పండి నన్ను ఏ అద్దయం వినపడట్లేదన్నా ఈ ఫోన్ అగ్గై అగ్గయి అగ్గై ఒక అధ్యాయము రెండవస్తుందా లేకపోతే సమయం ఇంకా రాలేదు ఎక్కువ మందిరం కట్టించటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెబుతున్నారే కదా ఈ జన్ టైం లేదు ఇప్పుడు ఎక్కడ పెడతా మందిరం నువ్వు తీసుకుని పెడతావు మందిరం ఎక్కడ ఇద్దరు నామంలో అదే నా మందిరం అన్నది ఆయన కదా మీరు దేవనామ ఆలయం అన్నారు ఆయన నువ్వు మందిని పూజ చేయడము మళ్ళీ దక్షిణం కావాలి ఇప్పుడు సంఘం కాదు కావాల్సింది ఆయన కావాల్సింది ఆయనకు కావాల్సింది ఎంతమంది ఎవరైతే నష్టం చేసుకుపోతారో వాళ్ళు కావాలి ఆయన అప్పుడు అబ్బాయి ధర మాట్లాడి నేర్చుకో మాతో మాట్లాడుతుంది కదా ఎవరైతే సేవకు వెనకాడు చేస్తారో ఎవరైతే సేవకి వెనక ముందు అవుతుందో వాళ్ళ కోసం హెచ్చరిస్తారనమాట ఎప్పుడు మనం అప్పులు మన పనులు మన సంపాదన చూసుకుంటూ పోతే ఉంటే మనం పొందిన రక్షణకి వ్యాల్వేమి ఉంటుంది వీలేం చేస్తారు చూడండి అందరం ఇంకా మందిరం కూలిపోతే ఇక్కడ మందిరం పాడైపోతే కదా వీలేం చేస్తారు ఇంట్లో కూర్చొని సంబరం చేసుకుంటే అవార్థంగా అందుకు హో వాకు ప్రత్యక్షమై భగవతి అగ్గకి ద్వారా సెలవిస్తుంది ఏమనగా చూడండి అగ్గ ద్వారా మాట్లాడుతుంది ఇష్ట ఏమైనా మాట్లాడుతుంది అస అందరికి కొంచెం లైట్ గా తక్కువనే ఉంది వాయిస్ పర్వాలేదు వాయిస్ చూడండి నేను ఇంకా ఫోన్ ఇంకా దగ్గర పెట్టుకుంటున్నా కంటిన్యూ చేయండి పాడై ఉండగా మీరు సారంది వేసిన ఇండ్లలో నివసించినప్పుడు ఇది సమయం సమయమా చూడండి మన ప్రవర్తన ఎట్లా ఉంది మన నడపడి ఎట్లా ఉంది సరి చూసుకోవాలి ముఖ్యంగా దేవి నమ్ముకున్న వాళ్ళకి చాలా మంది ఏళ్ళు రేట్ చూపిస్తానంటారు నువ్వు ఇదే నన్ను నేర్చుకున్నా ఫస్ట్ ఆయనకి వస్తుంది పేరు మన ప్రవర్తన ద్వారా మన దేవిని పేరు మన ప్రవర్తన మంచిగా ఉంటే మన సేవ కూడా మంచిగా కలుగుతుంది ప్రవర్తన మంచిగా లేకపోతే మన సేవ కూడా అంటారు తప్పుదారు లేక వెళ్ళిపోతాడు మన ప్రవర్తన బట్టి మనం ఏమంటారు ఇప్పుడు ఒక మనిషిని చూసి కొంతమంది ఏం అంటే మనిషిని చూసి తన ఆలక దాని అంటే ఆయన ఉద్దేశం మీద చెప్పగలుగుతారు అసలు తెలివితే కొంతమంది అలాగే మనలో చూసి కూడా మన దేవుడు ఎస్టాడు అరే మన దేవుడు అడిగిలే దేవుడు గొప్ప దేవుడు ఇలా దేవుడు అడిగి ఇస్తాడు ఇట్లా దేవుడు ఇట్లా ఇమ్మడే విభావిస్తాడు అంటే దానికి విడుదల ఇస్తాడు ప్రతిదాని నుంచి తగ పట్టించే దేవుడినొక్కడే మనుషుల కోసం ప్రారంభింది ఒకడే కానీ మనుషులను చూస్తే తెలుసుకోవాలి కొంతమందికి అందుకే మీ ప్రవర్తన మీరు చూసుకోండి అంటున్నాయన్న కదా అగ్గై మన దేవుడైనా ఇస్తాడు మాట్లాడుతు అగ్గ ద్వారా మాట్లాడుతుందో ఏమైనా మాట్లాడుతుందో లేదు చూడండి నువ్వు సేవ చేయకపోతే నువ్వు దేని దగ్గర గడపకపోతే నీ ప్రాణం తృప్తిగా వాడదు నీ నీకు నీకు ఆశనే తీరదు తృప్తి వాడాలంటే చాలా కష్టం ఇప్పుడు నువ్వు అన్నము మంచి చెట్టుకి తీసుకొని వేసాగా మనం నీకు ఆకలి తీరు కదా నువ్వు ఎంత తినాలి అంత తింటే ఆకలి తీరుకోవాలి కరెక్ట్ ఎంత డైలు ఎంత తింటా అంత తింటే ఆకలి తీరుతుంది అదే అంట నేనేమంటుండే నా దగ్గర లేకపోతే నా సాన్నిధ్యం మీరు లేకపోతే మీకు ఆహారం తిన్నా ఉండదు మీరు పంట పంట సరి అయిపోయేలేరు ఏం చేస్తా మీరు మీకు ఫలితం రాదంటున్నాను అందుకే ఏమంటుండే మీరు ఎట్లా ఉన్నారో మీ ప్రవర్తన ఎట్లా ఉందో ఒక్కోసారి ఆలోచించుకొని చూడండి కదా అప్పుడే మీకు ఏమైనా అర్థమవుతుంది ఆలోచించకపోతే మన ప్రవార్థన మనం చూసుకోకపోతే ఎంతమంది చెప్పినా మనకు అర్థం కాదు అర్థమైనప్పుడు చూడండి బుద్ధిమంతుడుగా ఆలోచన గద్దిస్తే మనం ఏమంటారు తెలియదు తెలివి చెప్తున్నారంట తెలివి నేర్చుకోండి అంట మనం సపోజి మనకు ఇవ్వరున్నారు మనకి అన్ననే ఉన్నాడు సపోజ్ మనకు తెలియని విషయాలు కొన్ని కొన్ని ఇప్పుడు ఎంట చాలా చాలా సీక్రెట్ చాలా చాలా విషయాలు అన్న మనకు తెలుస్తూనే ఉంటాయి పాటించకపోతే ఏం లాభమని చెప్పండి అదే అంటున్నారు అనమాట ఏమంటున్నాడు మీ ప్రవర్తన మీద ఎట్లా ఉందో చూసుకోండి ఇంకోటి ఒకలాగా ఇంకొకలాకు ఉందా లేకపోతే ఆ ఎవరు లేకుండా ఒకలాగా ఉందా లేకపోతే కానీ మనుషులు చూపించడానికి ఒక తీరున్నామా మీరు పాడుతున్నా ఎట్లా ఉంది మీరు చూసుకోండి లేకపోతే మీరు నా దగ్గర లేకపోతే మీరు నా నివసించకపోతే మీరు నా దగ్గర ఆత్మను పొంగిపోలేకపోతే శక్తి పొంగిపోలేకపోతే మీకు తృప్తి ఉండదు మీకు ఆకలి తీరదు మీకు తప్పిక తీరదు ఏమీ తీరదు అంటానం చేయొచ్చు నా దాహం చదువు చే చిన్నను దాహము తీరకై ఉన్నది బట్టలు కప్పుకొని చిన్నను చలి ఆగకున్నది పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొని నను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది చూడండి నిజంగా తెలుసా నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మన దేవుడితో ఏం మాట్లాడుతున్నాడు నా దగ్గర లేకపోతే నేను ఏమి చేయాలని అంటున్నాను దాటి మీరు ఎట్టుకోలేరు నన్ను కాదని మీరు ఏమి చేయలేరు అనాగ్నే లేకపోతే మన ఇంటికి కూడా ఊడవంట అందరూ ఎందుకు సాగు ఏదో ముచ్చట చెప్తారు కానీ ఇది వాస్తవం తెలుసా వేసుకో లేకపోతే నువ్వు అడుగు తీసి కాదు కదా రేప కూడా ఓట్లేదు మన దాన్ని కూడా ఇట్లా మనం శ్వాస కూడా విడలేము ఆయన ఆగలేకపోతే చూడండి నువ్వు ఏం చేయలేదు నన్ను కాదా నేను ఒక్కసారి నేను నిన్ను వదిలిపెట్టే మళ్ళీ నువ్వు నా దగ్గరికి వస్తే నేను ఎక్కడిది ఆయన్ని తీసేది ఆయన్ని మొన్న చూసినా కదా మా అన్నదారు చూసినా మా దగ్గరికి వేసుకు పంపిస్తాడు వాళ్ళు ఎవరు తీసేస్తారు మళ్ళా ఆయన్ని తీసేస్తాడు ఎట్లా తీసేస్తారు ఆయన మనం అడిగితేనే తీసేస్తాం లేకపోతే ఆయనకి అవసరం మా తీసేయడానికి అవసరమే లేదు అలాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళు ఎంతో ఉన్నారు ప్రపంచం దగ్గర నేను ఎవరైతే కరెక్ట్ పాటిస్తారో వాళ్ళకి విడుదల వస్తుంది అంటున్నాను ఎంతోమంది పాటిస్తారో ఎంతమందిని అవలంబించుకుంటారో ఎంతమంది హృదయాలు వాక్యాలు ఉంటాయో ఏవి ఎవరిదారు మాట్లాడండి ఎవరెవరి పని పని చేయించుకోండి ఎవరెవరు ఎట్లా చేసేస్తే కదా ఎంతమంది విడుదల పొందరు ఎంతమంది రక్షించరు ఒకరొకరు కదా అట్లా చేస్తూ ఉంటే ఇట్లా అన్ని గుర్తుంటేనే మనకి వాక్యాలన్నీ మన జీవితంలో పనికి వస్తాయి కదా ఏం చేసినా మనం తృప్తూ ఉండదంట వాటి మన ఆయన ఆయన లేకపోతే ఆయన మనం అడగకపోతే ఆయన మనం బట్టలు ఆడుకోకపోతే మన లేకపోతే గ్రహణం లేకపోతే ఏమి చేయలేం మనం కదా చదవము చూడండి మళ్ళీ చెప్తుండడు సైనా సైనాములకు అధిపతి అవి హోవా సెలవిచ్చేది ఏమనగా మళ్ళా మన కోసం మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ గుర్తు చేస్తుంది రెండుసారి మళ్ళీ రిపీట్ చేస్తుంది మీ ప్రవర్తన ఒకసారి చూసుకోండి అంటే మన దగ్గర కోపం ఉందా ఈసా ఉందా ద్వేషం మీరు చూసుకొని దాన్ని ఆలోచించుకుంటే అప్పుడు మీకు నేను ఏమన్నా చేయగలుగుతా మీరు మీరు తప్పులు ఒప్పుకోకుండా మనం మనం తప్పులు ఒప్పుకోకుండా దేవుని దగ్గర మూర పెడితే ఎట్లా మొన్న వింటాడన్నా ఎట్లా విడుదల చేస్తాం అగ్గ ఇద్దర మాట్లాడుతున్నాం లేచిపో మా దగ్గర మాట్లాడినట్టే అంటే రాసిన మాటలను నువ్వు ఇప్పుడు ఇది మన కోసం మాట్లాడినట్టే కదా ఇప్పుడు ఏమంటుండ చూడండి మీరు నా దగ్గర లేకపోతే సొంత సంపాదించినా ఏం విన్నా ఏం తొక్తి ఉండదు ఆలోచిస్తే నీ దగ్గర వాకింగ్ లేకపోతే కదా నీ దగ్గర ప్రొటెక్షన్ లేకపోతే ఏ ప్రొటెక్షన్ లేకపోతే మనం ఏమి చేయలేం తెలియదు ఎటు నుంచి ఏదో వచ్చి ఏం చేస్తుంది కలవదు ఎటు వస్తుంది కలవదు ఎటు నుంచి ఏ శ్రమ వస్తుంది నుంచి ఏం వస్తుంది తెలియదు ఆయన దగ్గర మనం లేకపోతే ఏదొచ్చి కొడుతుందో తెలియదు కొట్టిందంటే తిరిగి కూడా చూడలేం మళ్ళా అట్లుంటాయి కొన్ని కొన్ని సమస్యలు ఏమన్నా కానీ కానీ ఏమన్నా ఉండగాని ఆయన పాటి తూచా తప్పకుండా మనం పాటిస్తేనే ఆయన మాట మనం ఏమన్నా చేయగలుగుతాం సగం ఇనీ సగం వినట్టు సగం చేసి సగం చేయనట్టు చేస్తే ఎలిస చూడండి తూచా చెప్పకుండా పాటించింది కాబట్టి సేమ్ ఏలియా ఎట్లయితే వేసిందో ఎలిస కూడా అట్లా చేసింది కాబట్టి అక్కడ ప్రార్థించింది ఆ మాట ఆ మాటకు వీలు వచ్చింది ఆయనకు మరి ఆయన వింబడించినందుకు ఒక ఫలితం వచ్చింది ఆయనకి ఎలిసకి మనము మనము వేసుకోవడం వింబడిస్తూ ఉంటే ఆయన ఎట్లయితే మనం ఆయన దగ్గర ఎట్లయితే సందలు అడుగుతామన్నాడు ఎట్లయితే ఆయన దగ్గర గూజోడవడం అన్నాడు మన ప్రవర్తన ఆలోచించుకొని చూడంటున్నాను ముఖ్యంగా మన దగ్గర ఒప్పుకో ఉండాలి వేసుకోకుని కొడితే తిరిగి కొట్టలేడు తిరిగితే తిరిగి తిట్టలేడు ఆయన మనం ఆయన అమ్ముకున్నాం మనము అట్లనే ఉండాలి తెలుసుమంది మనకి ఎవరు కొట్టేంత రారు ఎవరంత పెద్ద కదా తిట్టి తిట్టుకుని చెప్పేసి మాట్లాడుకోవాలి అదే నీ ప్లేస్ ఉంటే ఏమంటారు తిరిత తిరిగాలని అడగలను మీకే అంటే మీ ప్రవర్తన ఎట్లా ఉందో మీ నడవడికి ఎట్లా ఉందో నువ్వు ఏం చేస్తున్నావు ఒకసారి ఆలోచించుకుంటూ మనకు నేర్చుకోవడం మన కోసం మాట్లాడుతున్నాడు మీ ద్వారా అగ్గయ్య ద్వారా మాట్లాడి నేర్చుకుంటుంది మన కోసం చెప్తుంది ఈ మాటలు ఇంకా రాసిన మాటలన్నీ కొందరు ఏమనుకుంటారంటేమనుకుంటారంటే ఏ మాటలు మాత్రం కానీ రక్షణ పొందిన మాట్లాడి ప్రజల కోసం అనుకుంటారు రకరకాల అందరు పాటిచ్చిన వాళ్ళు తెలుసా ఎంతమంది చర్చలకు కొంతమంది మా దగ్గర అట్లా అన్న ఇది మన కోసం కాదు ఇది నమ్మినోళ్ళ కోసం అనుకుంటారు నమ్మిన వాళ్ళు కరెక్ట్ లేకపోతే ఎట్లా వస్తారు ఇంకా నమ్మినోళ్ళు కరెక్ట్ లేకపోతే ఎట్లా పోతారు నన్ను కాదు అన్నది అనమాట మంచిగా మొన్నే అన్నారు చర్చకు వస్తే ఏం చేయాలక మీరు చర్చకు ఇట్లా అడిగిన ఏం మంచి మంచి వాక్యాలు వస్తాయి మంచి మంచి పాడ దేవుడు ఏమన్నాడు అంటే అక్క అందరినీ నా సుశ్యురా చేసుకుంటున్నాడక్క అందరమైన సుష్యురా బాగుంటుందక్కటల్ ఇప్పుడు దగ్గర దగ్గర ఒక ముప్పై నలభై సంవత్సరాలు దగ్గర ఆమెకి యాభై సంవత్సరాలు ఉంటాయి ఆమెకి నా దగ్గర మాట్లాడినవి అవి ఎండు వద్దనే ఉంటుంది ఆక్యం స్టేజ్కి చెప్పింది తెలిసి చెప్పింది లేదు తెలుసా ఏమంటుండడు మీరందరినీ నా సుష్టిలో చేసుకుంటుంటు వేసుకోవద్దు అందుకే మన ప్రవర్తన బట్టి మన నెవారిని బట్టి మనకు వివరాలు మనకు సమస్యలు కానీ పోతాయి మనతో మాట్లాడాలంటే దేవుడు ఫస్ట్ టైం చేయాలి మనతో మనం దర్శించాలంటే ఏం చేయాలి అనే సన్నిధిలో మనం వెతకాలి బంగారం పోతే ఎట్లా దేవుడుతుంది పైసలు పోతే ఎట్లా దేవులు ఆడుతుంది వస్తువు దేవుడు పవర్ కోసం అట్లా దేవుడు ఆడలిపోతే మనం పొందుకోలేము అసలు చెప్పండి మనం ఉన్నాము వస్తున్నారు ప్రపంచం తెలివిలో గంటలు గంటలు మొత్తం గ్రిమంతో సేవ చేస్తాం ఉన్నారు మొత్తం దేని మొత్తం కాస్టర్ నాకు తెలుసు ఒక బ్రదరు ముగ్గురు నలుగురు ఉంటారు వాళ్ళ ఇంట్లో ఆయన నలుగురు ఉంటారు ఇద్దరు పిల్లలు ఇద్దరు భార్య భర్తలు ఉంటారు పని చేయాల పని చేయగా దేవుడు పోషిస్తారు అంటే మొత్తంగా దేవుని మీద ప్రారంభిస్తారు ఆయన ప్రారంభిస్తారు ఇప్పుడు నేను బయటకు వెళ్తున్నా ఈ రోజు నాకు ఎవరైనా కానుపాయిస్తారు దేవుని నామంలా ఇంట్లో గడిస్తారు అనే ఆలోచనతో పెంటారు తెలుసు అట్లా మొత్తం దేవుని ప్రారంభిస్తుంటారు ఆయన మనం ఇంకా మంచిగా ఉన్నాం పని చేసుకుంటున్నాం మన దగ్గర పైసలు ఉంటాయి మన జీతం వస్తుంది సేవనం సేవం మీటింగ్ టైం టైం మనం మీటింగ్ రాం టైం టైం మనం మీటింగ్ చేయం టైం లేదు టైం లేదు టైం లేదు ఏ ఉంటుంది మన జీవితంలో టైం ఇప్పుడు దొరుకుతుంది మరి టైం లేదు అన్నాడా ఎన్ని ఇమ్మడి రాను అన్నాడా సరే పోయిస్తే లేకపోతే లేదా ఆయన వదిలేసి పోయిందా పోలేడు కదా ఎప్పుడు మనం టైం లేదు టైం ఎప్పుడు మనకి టైం ఎప్పుడు వస్తుంది మాట్లాడుతుంది అది ఎప్పుడు మనకు టైం ఎప్పుడు గడుపుతాం దేని దగ్గర మనం ప్రత్యేకంగా నీకు ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా టైం ఏమన్నా పెట్టినా పలాని పొలాని బద్దరే ఈ టైంకి వస్తాడు టైం వచ్చేటప్పుడు మనం ఊడుకోవాలి అంతే ఆ టైం లేదు టైం లేదు అనుకుంటే కూడా టైం రాదు ఒకసారి అప్పుడేం చేస్తాం మనం అప్పుడేమైనా అడుగుతాం ఎవరిని అడిగినా విడదల కాదు ఎవరిని అడిగినా విడిపించలేరు దేవుడు ఒక్కడే తప్ప నువ్వు మొరుపెడితేనే వింటా అంటుంది నువ్వు నా మనం ఏదైతే ఇస్తా అన్న దేవుడు మనం మొరుపెడితే కూడా వింటాడు కదా తెలిసా దాన్ని ఆయన పాటించు ఎలి పాటించు కాబట్టి ఎలిసా పొందుతుంది కదా మరి ఇక్కడ కూడా నీ నీ పాడుతూనే ఎట్లా ఉంది నీ నడవడికి ఎట్లా ఉందో చూడమంటున్నాను కదా చూడండి నువ్వు పంట వేసినప్పుడు ఆ పంటకి కరెక్ట్ ఎరువు ఎరువేయకపోతే కరెక్ట్ ప్రొటెక్షన్ లేకపోతే కరెక్ట్ దానికి ఎరువులు కానీ నీళ్ళు కానీ వండకపోతే ఆ పంట వంద అట్లని నీ సేవ జీవితం కూడా అంతే వాక్యం జీవితం కూడా అంతే కదా నువ్వు కరెక్ట్ గిట్టకపోతే కరెక్ట్ వాక్యాలు చదవక గ్రహించి చెప్పకపోతే కరెక్ట్ నువ్వు పాటించకపోతే నువ్వు పంట వండలేదు నీకు పంట వేయలేమంటున్నాను కదా విస్తారంగా ఎంతో గంభీరంగా చెప్పినాను కూడా నువ్వు గంభీరంగా వాక్యం వచ్చి చెప్పేసి ఇంట్లో నువ్వు బూతులు మాట్లాడినాసారి ఆ స్టేజ్ మీద నువ్వు కరెక్ట్ వాక్యం చెప్పి బుద్ధి ఫాయిదాము ఉంటది ఆత్మీయంగానే చూసినా మనం ఎప్పుడు శరీరంగా కాదు ఇది పంట ఇస్తున్నామా మనం ఎప్పుడు పంట కాదు కదా వాక్యమే కదా ఇప్పుడు కానీ ఆ వాక్యం అంతా ఆత్మీయంగా నువ్వు గంభీరంగా వాక్యం చెప్పేసి నువ్వు లెప్స్ట్ వచ్చి నువ్వు భూగులు మాట్లాడి వాళ్ళ మీద తిట్టుకోవాలని చేసేస్తే పంట ఎడకు వస్తాను నీ పంట ఫలిస్తాడు నీ పంట దేవుడు ఫలితం ఇస్తారు నా పంటకి దేవుడు ఫలితం వేస్తారు చేయలేడు కదా మనకి చాలా చాలా చాలా చాలా మూలాలు చేయాలి ఏంటంటే ఓపిక చాలా అవసరం చాలా వస్తుంది ఓపిక లేకపోతే మనం ఏం చేయలేం మనం చెప్తనే ఉంటాడు ఎప్పుడు చెప్తూనే ఉంటాడు మీరు గడపండి దేని మీద మీరు అసలు ఈరోజు ఏదైనా ముళ్ళు పెట్టిందనుకో గడపకుండా పోదాం మనం గడపకుండా వెళ్ళాం మనకి ఏటో ఒకటి ఏటో అయిపోతాం మన జీవితం అందుకే టైం ఉన్నప్పుడు మనం పొందుకోవాలి టైం ఉన్నప్పుడు ఏమో అడుక్కోవాలి టైం దాటిపోయింది అనుకో అప్పుడు ఆయన టైం దాటింది ఏం చేయలేము కదా మన టైమే పాటిస్తుంది టైం నడకపోతే ఏం చేస్తుంది మనకు టైం లేదని మనం ఎప్పుడు ఉంటాం మరి టైం లేకపోతే అప్పుడు ఎవరో మనం దేవుడు కాపాడుతున్నాడని ముచ్చగా తప్ప నువ్వు ఎప్పుడన్నా గంటల నుండి గడిపినావా ఇవ్వెప్పుడు దేవుని అడిగినావా అని మనం చూసుకోవాలి రూపంలో ఖచ్చితంగా ఎవరెవరు చేస్తున్నారు కాబట్టి ఎవరిని ఎవరు కాపాడతామని కాపాడుతుంది మన కూడా బాధ్యత ఉండాలి మనకు కూడా ఆలోచన ఉండాలి మనకు కూడా ఒక విధానం ఉండాలి నేర్చుకునే విధానం చెప్పే విధానం దేవుని దగ్గర అడుగుకునే విధానం ఇక్కడ వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఒక టైం లేదు వీళ్ళకి ప్రార్థనకి ఏదో ఒక టైం లేదు ఎప్పుడు ప్రార్థన ఎప్పుడు పడేటప్పుడు ఎప్పుడు ప్రయాణం ఎప్పుడు దొరికితే ప్రయాణం చేస్తాను ఇలాంటికి టైము వీళ్ళకి సమయం పెట్టుకోలేరు తెలుసు ఎప్పుడు దానికి ఎక్కువ టైం పెట్టేటప్పుడు పనులు చూసి ఉంటారు ఎప్పుడు ఏం దగ్గర పెడతానే ఉంటారు మేము చేసుకుంటాం పనులని బిజీ చేయటం టైం ఉండదు మనల్ని పనులని బిజీ అయ్యటం టైం ఉండదు వేరే పని మేము చేస్తున్నాం ఇంకేదైనా దానాలు చేయలేకపోతున్నాం ఎవరైనా దానికి అనబెట్టలేకపోతున్నాం మన సొంత పనులకి పోతున్నాం మన పనులని చూసుకుంటా పోతే మన జీవితంలో మనం చూసుకుంటా మనం నీరు మీరు గడపకపోతే దేవుడిని పవర్ ఎట్లా ఇస్తావు పవర్ నువ్వు ఎట్లా మందుకుంటావు నా దాంట్లో అతలకి వేదలు ఎట్లా చేస్తాను చాలా అవసరం ఓకే లేకపోతే మనం ఏమీ చేయలేం మన జీవితంలో మీరు దానిని ఎంతకి పేరా నేను దానిని చదరగొట్టుతుంది ఎందు చేతనని యోహ అడుగుతున్నాడు నా మందిరము పాడై ఉండగా మీరన్నారు ఇల్లు కట్టుకునటప్పుడు చేతనే కదా చూడండి మందిరం పాడైపోతుంటే ఆ కాపరు మన గొర్రెలు ఎదిరిపోతా ఉంటే కాపరు ఏం చేస్తుంటారు నట్టుకుంటారు పోయింది మనమేమి నశించుకుంటున్నారు వాళ్ళు వాడతామంటారు ఎట్లా చాలా మంది కలుసా మంచిగా ఉంటాం మంచి మంచిగా తింటాం మంచిగా యథార్థంగా పని చేసుకుంటాం ఇక్కడి నుంచి ఒక నుంచి ఏదో రకంగా పని దొరుకుతా ఉంది మనం యాక్టివ్గా ఉన్నాం ఇన్ని కాదు కదా చెట్టు కింద చెట్టు కింద పండితే పండుగ కూడా జాగలేదు కొంతమందికి వాక్యం గెలవక దేవుడికి వెళ్ళక కదా ఇంతమంది ఉన్నారు తెలుసా అంట నేను కొందరికి డైరెక్ట్ ఏం మాట్లాడదా అంటే నువ్వు నమ్ముకున్న దేవుడు నీకు ఎట్లా నీకు ఎట్లా భరోసా ఇస్తుంది నా దేవుడిని ఎట్లా భరోసా ఇస్తుందని నేను ఖచ్చితంగా చెప్తే వెళ్తాను నేను ఫ్రెండ్స్ కదా చెప్తాను నేను మా దగ్గర కింద మార్చేస్తాను అంటే మా గుళ్ళలోకి రావేమన్నా అలంబడే కూడా ఏమంటే రాను నేను ఫోన్ నేను ఎందుకు ఫోన్ అంటే ఏం చేట్లా అంటే భరోసా భరోసా లేకపోతే ఏం చేయలేం తెలుసు నమ్మకం భరోసా అంటే నాకు నమ్మకం మా దేవుడు అంటే నాకు ఎక్కడన్నా నువ్వు రాకపోయినా నాకు దేవుడు నాకు ఉంది కాబట్టి నేను రాయడు కానీ చెప్పాను నేను నీకు నమ్మకం లేకపోతే నీకు భరోసా లేకపోతే దేవుని మీద కదా ఆయన ఏం చేస్తాం చెప్పండి అందుకే ఎట్లయితే వీళ్ళందరూ పొందుకొని ఎట్లయితే దేవుని సేవ చేశారు ఎన్ని కష్టాలు ఎంత ఎవరైంది దిక్కినా ఎవరైనా అన్నా కదా ఆ శిష్యులు వచ్చి ఆయనని అవసరం నీకు నీకు కనిపేడు కాని అంటే ఆయన కూడా తెలుసు ఎలిస కూడా తెలుసు తీసుకొని పోతామని వదిలేసిపోయినంటే ఆయనకి రాకపోతుంది పావర్ ఆయన చేసిన పనులు ఆయన లేకపోతున్నాయి ఏది చేసిన పనులు ఎది వేయకపోతున్నాయి ఇంకా సరే ఇక్కడ అగ్గైదనం మాట్లాడితే ఏం మాట్లాడుతుందంటే ఈ ప్రవర్తన కరెక్ట్ లేకపోతే మందిరం పాడైపోతే నువ్వేం చేస్తున్నావు నీ సొంత పనుల మీద నీ ఇల్లు కట్టుకుందామా నువ్వు బిజినీళ్ళు చేసుకుందామా ఇవే అవి అవైనా చూసుకుంటూ ఈ కాలు చేయ మంచి లేకపోతే నువ్వు ప్రయాణం మీద చేస్తావు చేయ మనుషులు ఉన్నప్పుడు ప్రయాణం ఈ ప్రయాణం దాగిపోతుంది అంటే నీ ప్రయాణం నీ కరెక్ట్ ఉన్న టైం ఉన్నప్పుడు నేను ప్రయాణం చేసుకోవాలి ప్రత్యేకంగా నీకు టైం రాదు ప్రత్యేకంగా నీకు సమయం రాదు ప్రత్యేకంగా సమయం రాదు ప్రత్యేకంగా మనం టైం కల్పించుకొని పోవాలి మనం టైం లేదు టైం లేదు టైం లేదంటే కూడా టైం ఉండదు ఒకసారి అందుకే అంటున్నాడు సమయం సమయం బోనియక ముందే దాన్ని మనం రెడీ చేసుకోవాలి పెట్టుకోవాలి మన దగ్గర పట్టుకొని పెట్టుకోవాలి సమయం పట్టుకొని పెట్టుకుంటే దేని మీద పట్టుకొని పెట్టుకుంటే బయటకు వెళ్ళినా పనిపిస్తుంది అది నువ్వు ఇంకా జమ పవర్ నువ్వు నీ దగ్గర పెట్టుకుంటా ఫుల్ ప్రొటెక్షన్ చేసుకుని పోతేనే నీకు బయట ఏ బాణం ఎవడు వేసినా ఏ మందరం వేసినా ఏం వేసినా నీకు తలగదు రాత్రి మా ఇంటికి మంద్రకాడ వచ్చిండు అయితే ఎలాగా అది రియల్గా వచ్చిండు రియల్ వచ్చి డోర్ కొడుతుంది ఎంత నాకు తెలిసే ఆయనకు వస్తాయని నాకు ఆల్రెడీ మాకు ఎన్నోసార్లు ఎన్నోసార్లు కనిపిస్తుంది ఎన్నోసార్లు చూస్తున్నాము మా ఊర్లో కూడా చాలా మంది గెలిచా ఆయనకి ఆయనకు వస్తాయని నేను అనుకున్నా సరే వాడు వీర్ల ఖర్చున్నా కానీ అప్పుడే ఎంబడి లేసి పేరాలి కోసం చేసేసి వాడు వాడు ఏవైతే ఏ వచ్చినా మానకైతే తెలియదు కానీ దేవుడినామాలు ఆయన బంధించేసినాం వాడు వెళ్ళిపోయిందిగా వెళ్ళిపోయింది గమని వచ్చేసి వెళ్ళిపోయింది కాదు రెండు డోర్లు పట్టింది మనం మేము తెలిసేదాకాడు తెలుసా బయట ఉండది మనం జాగ్రత్త లేకపోతే మనం ఏంది అని అడుక్కకపోతే నీకు బయలుపరచలేడు దేవుడు ఏం జరగబోతుందో ఏం జరుగుతుందో చూపించలేడు తన తన బిడ్డకు చూపించకుండా ఏది చేయడానికి అంటే మనం ఎవరైతే నమ్ముకుంటారు ఆయన మనస్ఫూర్తిగా ఆయన సన్నిధిలో ఎవరైతే గడుపుతారో కదా ఆయనకి ఏం జరగబోతుందో ఏం అతని ఇతరులకు ఏం జరగబోతుందో కదా ఏ కీడ్ రాబోతుందో కదా అన్ని చూపిస్తా ఉంటాడు కదా మన అన్నదానం ఎన్నో విషయాలు తెలుస్తా మనం కూడా తెలుసుకోవాలా మనం కూడా ఏంటి అడిగితే మనం కూడా చూపిస్తారు దేవుడు మనం కూడా చూపిస్తారు మనం కూడా పాటిస్తే బాగుంటుంది అది చదువు పండుగ చూడండి భూమి పండుగ ఉన్నది ఏమంటలు సేవ పాలిస్తలేదు ఏమంటారు పంట పండుతలేదు అంటే సేవ పాలిస్తలేదు పంట ఇస్తున్నాం మనం పండిస్తలేం వాక్యం కదా వాక్యమేగా పంట ఇతరులను రక్షించడమే కదా విత్తనం వేయడం వాక్యమే ఇతరులకి చెప్తున్నా వాక్యం విత్తనం వేసినట్టు మరి ఈ వాక్యం వాళ్ళ జీవితంలో పలించాలంటే ముఖ్యంగా మన జీవితంలో పలిస్తాయి కదా అవతరుల జీవితంలో ఫలించేది మనం కదా ఫస్ట్ సిద్ధంగా ఉండాల్సింది మనం సిద్ధంగా మనం రెడీగా ఉండి అవతల చెప్తే విడదలే మనమేం సిద్ధంగా లేకపోతే అవతలని ఎప్పుడు ఉంటారు చక్కగా వాక్యం చెప్తు అంటారు మనం ఎవరైనా సరే ఏలు పెట్టి చూపి మనం బతికితే మనం ఉంటే మనసు వార్త కన్ఫ్యూజ్ అయిపోతుంది అందుకే మనం దేని దగ్గర అడుగుతూనే ఉండాలి అని క్షేమం అడుగుతూనే ఉండాలి అడుగుతూనే ఉండాలి అడుగుతూనే ఉండాలి అయిపోయినప్పటికీ వండుకుంటున్నారు అయిపోయినందుకు వండుకుంటుండాలి కదా అరే కొద్దిగా చాలే ఈ వారం పొందుకున్నాం కదా నెక్స్ట్ వారం వద్దులే కదా మేము కూడా ఏం చేస్తున్నాం అంటే ఫోర్కి టూకి త్రీకి లేచి రేట్ చేస్తున్నాం గంట ఉమ్ము రెండు గంట అట్లా చేసుకుంటున్నావు ఏమంటుండంటే నువ్వు అడగకపోతే నేను ఎట్లు ఇస్తా నీకు అంటున్నా ఆయన నువ్వు నీకే నీకు ఆశ లేకపోతే నేను ఎట్లు ఇస్తా ఆశ లేని ఏమి చేయలేము ఆశ ఉంటే మనం చేస్తాం సపోజ్ ఇవన్నీ పోవాలని ఆశే పోతాం లేకపోతే మనం పోలేం పోలేం చేయలేం ఎందుకే అంటుండ మీరు కాపరి మంద చెదిరిపోతుంటే మీరు ఇల్లల్లా రక్షణ ఉంది మీరు వాక్యాలు తెలుసు మనకి అన్ని తెలుసు మీరు సమయం ఇంకా పోనీ చేసుకోమంటే ఏం చేస్తారు సమయం లేదు నాకు ఇంకా టైం లేదు అది ఎప్పుడు విడుదల చేద్దాం ఎప్పుడు జనాలను రక్షించుకుందాం లెక్క ఏం లెక్క అయిపోదాం మన జీవితంలో క్వశ్చన్ ఎవరు మనతో మాట్లాడుతుంది ఇక్కడ గోరం మాట్లాడుతుండే ఆ సంఘం ఇక్కడ లేదు ఇప్పుడు మనతో మాట్లాడుతుంది ఇక్కడికి అక్కడ మనం ఎవరైతే మీరు కరెక్ట్ లేమో కదా ఎవరు ఉన్నా లేకపోయినా నువ్వు ఎట్లా ఉన్నావు దేని దగ్గర దేవు నువ్వు ఎట్లా అడుగుతున్నావు అనేది ముఖ్యం ఇక్కడ అందరం ఒకరేజ్ ఒకటే జాగం అందరం ఎక్కడికన్నా ఉన్నాం ఎవరు ఎక్కడో కూడా ఎట్లా కలుసుకున్నాం దేని నామంలో కలుసుకున్నాం ఎక్కడ కూర్చున్నావు అక్కడ నువ్వు కూర్చొని పొందుకో ఎక్కడ ఉన్నావు అక్కడ నువ్వు ఉండే అడగవు ఇస్తా అంటున్నాడు దేవుడే మా దేవుడు ఎక్కడ ఉన్ని మరొకటినా వింటాడు నాకు నేర్పించిన విధానం ఏంది నేను బయట మీద పోయినా చేస్తా ప్రావన నేను బాత్రూమ్ ప్రస్తా ఎక్కడ పోయినా చేస్తానే ఉండాలి ఇక్కడ ఇక్కడ చేస్తామా అక్కడ చేస్తామా అనే కాదు సమయం దొరికితే అక్కడ నువ్వు అడుగుతాను దేవునికి దేవునికి నామానికి మా ఉండాలి ఆయన వెళ్తూనే ఉండాలి పుల్ భారం ఆయన మీద వేస్తే ఇప్పుడు మీ పుల్లు భారం నామిషన్ కాబట్టి వేరే దారి లేదు ఇక నేను దీనికి దిక్కు మన మన మీద ప్రేమ ఉంటే జాలి ఉంటుంది సగమిట్టు సగం అటు ప్రయాణం చేయలే మనం అట్లా చేస్తుంది సగం ఇటు సగం అటు ఉంటుంది ఫస్ట్ వచ్చినప్పుడు మొత్తం ఫుల్ సరెండర్ అయిపోతే ఏమైనా చేసే ఫుల్ సరెండర్ అయిపోతే నీకు ఏమన్నా ఇది ఎవడా విడుదల సగం సగం చర్చి సగం షికారులు పోతే ఏమొస్తుంది అందుకే సమయం పోనీ సద్భుందం చేసుకోమంటుంది మందిరం పలైపోతుంటే వీళ్ళు ఏం చేస్తుంది కదా మాట్లాడుతున్నారు వీళ్ళు ఏం చేస్తారు మందిరాలు కట్టుకోమంటే మందిని రక్షణ నడిపి అంటే వీళ్ళు ఏం చేస్తారు ఇలా సంబరం చేసుకుంటా ఇల్లు కట్టుకుంటా ఇలా పండుగ చేసుకుంటా మంచిగా ఇంట్లో ఉండాలి నేను నేను భూమికి పర్వతములకు అనావృష్టి కలగజేసి ధాన్యము విషయంలో రాక్షారసము విషయంలోను తైలము విషయంలోను భూమిని పలించే సమస్తమును విషయంలోను మనుషుల విషయంలోను పశువుల విషయంలోను చేతు పనుల పనులన్నిటి విషయంలోను శ్రామము పట్టించి ఉన్నాను పుట్టించి ఉన్నాను చూడండి ఆయన దగ్గర నువ్వు లేకపోతే కదా వీళ్ళు ఏం చేసిన తప్పు చేసినందుకు దేవుడు అన్నిటికి పెట్టేసి తెలుసా ఏది ముట్టకుండా అంట పొలాలని పర్వతం అన్ని మొత్తం ఏ ఇక్కడ ఇక్కడ సేవకులు కానీ ఎవరు కానీ కరెక్ట్ లేకపోతే ఎట్లయిపోతుంది ఊరు సంఘం ఎట్లా అయిపోతుంది సేవ కదా అన్నిటికీ కీడు వస్తుంది కదంట అన్నిటికీ మన బాధ్యత మనకు మనం చెప్పాలనే బాధ్యత మనకు ఖచ్చితంగా ఉండాలి కదా లేకపోతే మనం ఏమి చేయలేము తెలుసు తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినది ఏమనగా నేను మీకు తోడుగా ఉన్నాను ఇదే యహోవాకుండి కదా మళ్ళీ దేవుడు మాట్లాడుతుండదు తెలుసా నేను మీకు తోడుగా ఉన్నా ఇదే వాకు అదే ఏమంటాడు అంటే ఇక్కడ నన్ను మీరు పా నన్ను మీరు అడగండి నేను మీకు ఇస్తా నన్ను నేను నన్ను మీరు అడగకపోతే నేను మీకు ఎట్లా ఇస్తా నేనే క్వశ్చన్ ఇక్కడ కదా మనం ఆయన అడగకపోతే మనకు ఆయన వెళ్ళాడు అనుకుంటాం నేను ఈ గుడెంలో కొన్ని నేను ఎస్టో నమ్ముకున్నాను అనుకుంటా తెలుసు అంటే ఎంతో మంది ఉన్నారు నా ప్రార్థన వినాలి నా దగ్గర నాతో మాట్లాడాలంటే ఎంత అడగాల దేవుని ఎంతసేపు దేవుని దగ్గర కూర్చోాలను ఎన్ని గంటలు అడగాలను దేని దగ్గర ఒక మనిషి మనకు పైస తీయాలంటేనే ఆ మనిషి చుట్టూ ఎన్నో సార్లు తిరుగుతాం మనం పని సపోజ్ పైస కానీ కాదు కానీ ఏదైనా పని కావాలంటూ ఎట్లా తిరుగుతాం ఆఫీస్ చుట్టూ ఇప్పుడు ఒక ఆధార్ కార్డు కానీ ఎట్లా తిరుగుతారు ఆఫీస్ చుట్టూ సార్లు తిరగాలి జస్ట్ నీ ఈ ఊర్లో అంటే నువ్వు ఇప్పుడు ఆ మనిషి మనం గుర్తింపు ఉండడానికి చుట్టూ పచ్చ చుట్టు ఉంటావు మరి నీ అనుక్షణని ప్రాణం కాపాడాలి నిన్ను కాపాడాలి నీ కుటుంబాన్ని కాపాడాలి నీ సేవని ఈ సేవలో ఉన్న మనుషులను కాపాడాలంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి అందుకే అంటే మళ్ళీ ఆయన జాలీ జాలి చూపించేది ఎవడు ముఖ్యంగా జాలీ అనకెప్పుడు జాలి ఉంటాను చూడు జాలి చూపిస్తుంది కానీ తప్పు ధరలు వెళ్ళిపోయినా ఏదో ఒకసారి వదిలేస్తుంది ఏదో ఒకసారి వదిలేసింది ఏమీ చేయలేం కనుస అందుకే సమయం ఇచ్చేటప్పుడు ఏమో ఆయన వాడుకోవాలి అసలు వీళ్ళకు పొందుకున్నంత సేపు ఎవ్వరికీ దోషం ఉన్న అంటే పొందుకునే పొందుకున్నాకి రకాల దోషాలు వచ్చినాయి కానీ అది కావచ్చినంత సేపు ఇక్కడ రివర్స్ జ్వలరీలు మస్తు కోపం ఉంటది వెళ్ళి మస్తు కోపం ఉంటది కానీ మరి ఆ కోపం వ్యక్తి మరి నేను రాసా నేను వెంబడించను పోనండి వెళ్ళి వెళ్ళిపోలేడే వెళ్ళిపోవచ్చు కదా వెళ్ళిపోలేడు ఎందుకంటే ఆయనకు కావాల్సింది అక్కడ దొరకలేదు ఇంకా ఆయన దగ్గర ఆయనకు కావాల్సినంత అది దొరికేంత వరకు ఆయన ఇసపబెట్టలేడు తెలుసా నీకు దొరికేంత వరకు నువ్వు కూడా ఇసపబెట్టదు ఆయనకి వాక్యాలు మనకు వాక్యాలు మన దగ్గర దాకా వస్తున్నాయి కదా ఇప్పుడు మన గ్రూప్లో అందరికీ తెలిసిన వాక్యాలను అందరూ చెప్తా ఉన్నావు అందరికి చేసుకుంటున్నాం బయటకు ఎంతమంది వెళ్తున్నాం ఎంతమందికి మనం చెప్పగలుగుతున్నాం ఎంతమంది నశించా సేవ చాలా ముఖ్యం సేవ చాలా ముఖ్యం లేకపోతే కష్టం మన జీవితాలు మనం చదివి చేసుకోకుండా ఒంటరి మన జీతం సరే ఉండడా బాబు వచ్చి చూసుకో ఇప్పుడు నువ్వు అతలను అతల కోసం నువ్వు నేను భారంగా చేస్తే దేవుడు నీకు విడుదల ఇస్తాడంట అతల కోసం నువ్వు ప్రార్థన దేవుడు నీకు విడుదల ఇస్తాడు ఆయనకు విడుదల ఇస్తాడు నీ కోసం నువ్వు చేసుకుంటే మనం అవతలకు ఇప్పుడు చేస్తాం ఫస్ట్ ఏమంటున్నా అంటే ఫస్ట్ మనం మనం మనం నేర్చుకున్న విధాన విధానం ఏంటంటే అవతల కోసం మనం ఫస్ట్ చేస్తే దేవుడు మన కోసం కూడా వింటాడు అరే వీని కష్టం వీనికి జ్వరం వస్తే అవతల జరగస్తుంది జరగ వచ్చిందని చేస్తుండే అవతల ప్రార్థన చేస్తుండే అవతల కోసం కూడా విజ్ఞప్న ప్రార్థన చేస్తుంది అలాని మనిషికి ఇంత కష్టం ఉంది ఇంత దూరం పోయి సేవ చేసేస్తుండే ఈ రోగం పలాని మనిషికి రోగం ఇంత దూరం వస్తుంది అని చెప్పేసి నీకున్న రోగం పోతుందంట నీకున్న సమస్య పోతుందంట నీకున్న జ్వరం పోతుందంట నీకున్న అప్పులు పోతుందంట అన్ని పోతాయంట నువ్వు దేని పని చేస్తే నువ్వు ఇతరుల పని చేస్తుంది నీ పని చేస్తాడు అలా నీకు రెండు వస్తుంది నీకు నువ్వు సేవ పోతుంటే నీకు సేవ పాలిస్తుంది నీ కుటుంబం మంచిగా అవుతుంది ఇక్కడ నీకు రెండు ఇస్తా అంటేసారి రెండు ఇస్తా అంటున్నాడు మన ప్రవర్తన మనము మన నడవడికని చూసుకొని మనం నచ్చుకోవాలి ఇప్పుడు అగ్గ ద్వారా మాట్లాడండి సో మా ద్వారా మాట్లాడుతుండే మనకందరికీ అగ్గ ఇప్పుడు ఇప్పుడు రాష్ట్రం మాట్లాడి మళ్ళా మల్ల చుప్పట్టు కదా మనము స్థిరంగా ఉండాలి స్థిరంగా ఉంటే మన మన మంద కూడా స్థిరంగా ఉంటది కదా కాపలి స్థిరంగా లేకపోతే మందు చెదిరిపోతుంది అంటారు కదా మంద చెదిరిపోతే ఏమవుతుంది గొర్రెలంటే ఎటు అటు ఒకటి ఇటు వెళ్ళిపోతుంది ఒకటి అట వెళ్ళిపోతుంది ఒకటే కన్ను వెళ్ళిపోతుంది ఒకటే ఒకటే పుల్ల మధ్యలోకి తోడల మధ్యలోకి వెళ్ళిపోతుంది కుక్కల మధ్య అంటే రకరకాల జంతువుల మధ్య వెళ్ళిపోతే ఏదైనా చీరుక తింటాయి అవి అందుకే కాపరి స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలి ఫస్ట్ కాపరి పవర్ పొందుకోవాలి కాపరి ఆత్మ పొందుకోవాలి లేకపోతే నువ్వు ఆత్మీయంగా ఎట్లా పోరాడగలుగుతాం మనం పవర్ లేకపోతే పవర్ లేకపోతే నువ్వు ఎట్లా పోరాడగలుగుతాం ఆత్మీయంగా శరీరంగా పోరాడమంటుంది లైఫ్ ఇప్పుడు ఆత్మీయంగా పోరాడమంటుంది కదా యువతను పోరాడమంటు మనుషులతో కాదు కదా నువ్వు సైతంతో పోరాడాలంటే ఏం చేయాలి ఆత్మ పొందుకుంటేనే పోరాడగలుగుతాం అసన్నిద నువ్వు అడిగితేనే పోరాడగలుగుతాం మనం పొందుకోవాలా మనం అందరం అనుకుని ఆయన దగ్గర అటు ఫస్ట్ ఆయన దగ్గర పొందుకొని మనం బయటికి వెళ్ళాలి నువ్వు నీ దగ్గర నీ దగ్గర పైసలు లేకపోతే నువ్వు బయటికి వెళ్ళలేవు కదా అలాంటిది నువ్వు జస్ట్ శరీరంగానే పైసలు చూస్తున్నావు మాకు నీ లోపల నా నీ బాడీకి కానీ నీ ఆత్మకి కానీ నీ పైసలు కాపాడతాయి నీ ఫస్ట్ నీ ప్రొటెక్షన్ ఇక్కడ నీ లోపల ప్రొటెక్షన్ కావాలి ఇంకా ప్రొటెక్షన్ కావాలి ఆత్మీయమైన ప్రొటెక్షన్ లేకపోతే ఆయన నడిపి లేకపోతే ఆయన ఆత్మ లేకపోతే మనం ఎక్కడ పోలేం ఏమీ చేయలేం తెలుసు అడుగు కూడా మనం బయట పెట్టలేం ఆయన తోడుంటే అన్ని చేయించగలుగుతాం అన్ని సాధించగలుగుతాం అన్ని పొందుకోగలుగుతాం కదా ముఖ్యంగా ఆయన దగ్గర గడపడం చాలా ఇష్టం చాలా గడపడం చాలా మంచిది గడిపితే పొందుకుంటాం మనం ఏమైనా పొందుకోగలుగుతాం అన్ని నేను మీకు చేసిన అన్నాడు ఆయన చేసినప్పుడు మళ్ళీ అడగమంటున్నాడు ఎట్లా అడుగుమంటున్నాడు మీతో బ్యాలెన్స్ ఉంది కదా అడుగుగా అడగమంటున్నాడు నేను మీ దగ్గర పెట్టినా మీరు పొందుకోండి పొందుకుంటేనే మీకు విడుదలైస్తా అంటున్నాను పెట్టేసిన మా దగ్గర కానీ మనం అడిగి పొందుకోవాలి అవి పెట్టేసినట్టే మనం తామద్యంగా మాకు దొరుకుతాయి అవి అవి అవి ఒక దాన్ని దాచిపెట్టినాయన అడిగితే నీ వాక్యందరం మనకు కనిపిస్తాయి వాక్యందరం మనకు వస్తాయి మనం ఆయన ఆత్మ పొందుకోవాలి ఆయన శక్తి పొందుకోవాలి ఆయన అగ్ని ముఖ్యంగా ఆయన అగ్ని పొందుకుంటే ఏ దృష్టి నిండవలేడు ఏ మంత్రం మన దగ్గర బ్రదర్ ఫైనల్ బ్లెసింగ్స్ కూడా ఇచ్చేయండి మీరే జాన్ బ్రదర్ ఫైనల్ బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఏం చేద్దాం మరి బ్రదర్స్కి ఇంకా వేరే ఎవరు లేరు ఇవాళ వర్షుధరా బ్రదర్ ఉన్నారా మాదిరి లేరక్క ఈరోజు అందరూ ప్రేర్కి వెళ్ళిండ్రు మరి మనకి రోజు మరి ఫైనల్ బ్లెస్సింగ్స్ లేకుండానే ముగించేదమ్మా అన్నకి ఫోన్ చేస్తున్నాక్క ఓకే చేయండి ఆ జాయిన్ మీరు ఫైనల్ బ్లెస్సింగ్స్ ఇవ్వండి చేయండి స్తోత్రం గొప్పతం కొందా చేస్తాం అందరూ వాక్యతం మాట్లాడి కొందా నేర్చుకోవా ఇన్న వాక్యం పథకం నెరవేరా మీరు కారణం నేర్చండి ఇన్న ప్రతిగా దీన్ని మేము కూడా పాటించాలి ఇప్పుడు అందరూ పాటించి నడుచుకోవాల్సిపోవా మీ సన్నిధిలో మేము గోజాడాలా మేము బతినాడుకోవాల్సిపోవా మీ మరో మీరు వేసుకోబో మీరు మా మూడో మీరు ఆలోచించండి మా దగ్గర దండి తీర్చలేసిపోవా ఇంతమంది ఇక్కడ వచ్చి వేసుకో వాళ్ళందరూ దర్శించి మాట్లాడి విడుదల దయచేసి దేవని అక్షి దిగుపచ్చుకుని విడుదల దచ్చేయమని వేసిన పర్సన్ అందరికి <laughs>